అన్నా అన్న సున్న సున్న కువిలువా పక్కన పక్కన అన్న విన్నావా అక్షరానికి పక్కన ఉంటే అర్థం మారుతుందన్నా అన్నా అన్న విన్నావా జడలో సున్నా జెండ దడలో సున్నా దండ బడిలో మడిలో గడిలో గుడిలో బండి మండి గండి గుండి అన్నా అన్న విన్నావా పదిలో సున్నా పంది నదిలో సున్నా మంది సదిలో సంధి అంది గంది వంది బంది అన్నా విన్నవా సున్నకు విలువా సున్నా అక్షరానికి పక్కన ఉంటే అర్థం మారుతుందన్న అన్నా విన్నవా